ఆయన ఎవరు ఆయన ప్రిన్సిపాల్ గారు ఈయన ఎవరు ఈయన మాస్టర్ గారు ఆమె ఎవరు ఆమె సరోజిని ఈమె ఎవరు ఈమె డాక్టర్ ఆయన ఎవరు ఆయన డాక్టర్ గారు ఎవరు విమల గారు ఈమె విమల గారు ఎవరు వెంకటేశ్వర్లు ఎవరు కృష్ణమూర్తి ఆయన వెంకటేశ్వర్లు ఈయన కృష్ణమూర్తి ఎవరు కమల గారు ఎవరు శ్యామలా కుమారి గారు ఆమె కమలారాణి గారు ఈమె శ్యామలా కుమారి గారు లిసన్ అండ్ రిపీట్ స్టార్ట్ ఆయన ఎవరు ఆయన ఎవరు ఆయన ప్రిన్సిపాల్ గారు ఆయన ప్రిన్సిపాల్ గారు ఈయన ఎవరు ఈయన ఎవరు ఈయన మాస్టర్ గారు ఈయన మాస్టర్ గారు ఆమె ఎవరు ఆమే ఎవరు ఆమె సరోజని ఆమె సరోజిని ఈమె ఎవరు ఈమె ఎవరు ఈమె డాక్టరు ఈమె డాక్టరు ఆయన ఎవరు ఆయన ఎవరు ఆయన డాక్టర్ గారు ఆయన డాక్టర్ గారు ఎవరు విమలగారు ఎవరు విమలగారు ఈమె విమలగారు ఈష్ణమూర్తి ఎవరు వెంకటేశ్వర్లు ఎవరు కృష్ణమూర్తి ఆయన వెంకటేశ్వర్లు ఈయన కృష్ణమూర్తి ఆయన వెంకటేశ్వర్లు ఈయన కృష్ణమూర్తి ఎవరు కమలారాణి గారు ఎవరు శ్యామలాకుమారి గారు ఎవరు కమలారాణి గారు ఎవరు శ్యామలా కుమార్ గారు ఆమె కమలారాణి గారు ఈమె శ్యామలా కుమారి గారు ఆమే కమలారాణి గారు ఈమె శ్యామలా కుమారి గారు బిల్డప్ డ్రిల్ స్టార్ట్ ఆయనా ఆయనా శర్మ ఆయనా శర్మ శర్మ గారు ఆయనా శర్మ గారు ఆయనా శర్మ గారు గోపాల్రావు గోపాల్రావు ఆయనా ఆయనా గోపాల్రావు ఆయనా గోపాల్రావు గోపాల్రావు గారు ఆయన ఆమే ఆమే ఆమే గారు విమల విమల విమల విమల విమలగారు ఎవరు సుబ్బారావు గారు substitution drill give your responses using the q words as substitutes in appropriate places follow the model start aena gopalakrishna kamala a me kamala aena mudukrishna కలం ఆమే అతను సుబ్బారావు అది ఆమే వాకిలీ ఆమె ఈమె సుశీలావ్ ई एना सुभारव ईदि कुच्छी पद्मनाभम ई एना पद्मनाभम ई में विमला पुस्तकं एदि पुस्तकं ई एना गोपी सरला ई में सरला రెస్పాన్స్ డ్రిల్ ఆయన ఎవరు శర్మ ఆయన శర్మ గారు ఆయన ఎవరు కుటుంబరావు ఆయన కుటుంబరావు గారు ఆయన ఎవరు డాక్టర్ ఆయన డాక్టర్ గారు ఈయన ఎవరు ప్రిన్సిపాల్ ఈయన ప్రిన్సిపాల్ గారు సరస్వతిపాల్ ఈమె ప్రిన్సిపాల్ ఈమె ఎవరు డాక్టరు ఎవరు విశ్వనాథం గారు ఎవరు విశాలాక్షి గారు ఆయనా ఈమె ఆయన ఈయన ప్రిన్సిపాల్ ఎవరు సుబ్బారావు ఎవరు సుబ్రహ్మణ్యం ఆయన సుబ్బారావు ఈయన సుబ్రహ్మణ్యం ఎవరు సుబ్బలక్ష్మి ఆమే సుబ్బలక్ష్మి విమలాష్మి విమలాస్ఫర్మేషన్ డ్ర ఆమె శ్యామలా ఆమే ఎవరు ఎవరు ఎవరు ఎవరు విమల సుగుణ ఆయన డాక్టరు ఆయన ఎవరు ఈయన ప్రిన్సిపాల్ గారు ఈయన ఎవరు ఆయన మాస్టర్ గారు ఆయన ఎవరు ఈయన విశ్వనాథం గారు ఈయన ఎవరు